రి ఓం శ్రుతిస్మృతిపరాణానామాలయ కరుణాయ భగవత్పాదశంకర లోకశంకర ఓం వాన్ మేమో ప్రతిష్టి మనోమే మాసి ప్రతిష్టి ఆవిరా ఏద్య మా స్థే మా ప్రాసీ అ ్రాన్ సందా రతమ్యామిష్యామి మా అవతు భక్ ఓ శిశి ఆత్మూయం గచ్చతి తదంటే ఆ పిండము స్త్రీకి తన శరీ ఆత్మంటే శరీరం తన శరీరం అలాంటిదో అలా అయిపోతుంది ఆత్మ ఆత్మభూయం గచ్చతి తన శరీరంతో సమానంగా అవుతుంది ఎలాగంటే యథాస్మమంగా తథా తన అవయవం ఎట్లేనో అటువంటి ఈ పెండం కూడా ఒక అవయవంగా ఉంటుంది అది ఏదవుతుంది ఆ అవుతుంది భాష్యం తద్రేహం స్త్రియా సిక్తం సత్ తత్మయ ఆత్మాతికూర దిక్షి ప్రాప్న హేతస్సు తండ్రి శరీరంలో ఉన్నప్పుడు తండ్రికి ఏ విధముగా అయితే తనదైన ఒక అవయవముగా ఉండినో అదేవిధముగా ఓకే ఏ స్త్రీ ఎందైతే నిక్షేపించబడేమో ఆ స్త్రీ ఎందు ఆ స్త్రీకి ఆత్మభూతముగా అంటే ఉండిపోతుంది తనదిగానే ఉండే స్థితిని పొందుతుంది గచ్చిది ప్రాప్తమవుతాయి ఓకే ఎలాగా యథాశ్వమంగం తివదేవా ఎలాగంటే యథాస్వమ తనదైన అవయవం స్థనము ఉదరము ఇలాంటి అవయవం ఏదైతే ఎలా ఉంటుందో తనదిగా ఉంటుందో ఈ రేతస్సు కూడా అవయవముగా ఇవి తెలుస్తుందని నాకు తెలుసు అయినా కూడా వీటికి హ్యాష్ బోర్ లైట్ ఓకే తస్మా మళ్ళీ మంత్రం తస్మాదేనా సపోజ్ ఈ రేటస్ తల్లి గర్భంలో తల్లికి అవయవ స్త్రీ గర్భంలో స్త్రీకి అవయవ బాబు వల్లే కాలేదనుకుంది అప్పుడు ఫారిన్ బాడీగా మిగిలిపోతుంది అప్పుడు స్త్రీకి హానిని చేస్తుంది ఇప్పుడు అవయవముగా అయిపోయింది కనుక ఇంక ఇప్పుడు హానిని చేయదు తస్మాదేనా నహిన స్త్రీ సాస్యతం ఆత్మానం అత్రగతం భావతి సా అంటే ఆ స్త్రీ అసంటే ఈ ఏతం ఆత్మా ఈ ఆత్మ ఈ పురుషునికి ఆత్మ పురుషుడు అంటే మగవాడు ఎవడ భర్త అనుకోండి వాడి ఆత్మ ఈ శిశువు వాడి ఆత్మ వాడి దేహంలో ఉన్నప్పుడు వాడి దేహము భిన్నము కాదు వాడి దేహం నుంచి స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు కూడా వాడి రూపమేగా వాడి డిఎన్ఏ తెచ్చుకునేగా వచ్చింది పిండము కాబట్టి వాడి ఆత్మ అటువంటి వాడి యొక్క ఆత్మను అంటే పురుషుని యొక్క ఈ రేతోరూపమైన ఆత్మను ఆ స్త్రీ అత్రగతం తన ఉదరము నుండున్న ఆత్మను భావయతి అంటే వర్ధయతి వర్ధల్లజేయు ఒక మంత్రం భాష్యం స్మాద్ మాతరం సగర్భిస్టకా దివత్ ఈ చటకా ట్రాన్స్లేషన్ ఏం చేశారు ఇతరేక దృష్టాం ఇతరేదృష్టాం ఎక్సెస్ అంటే వ్రణము కుండు ఆ పుండు ఎలా అయితే దుఃఖాన్ని కలిగిస్తుందో అలా అయితే దుఃఖాన్ని కలిగించదు వ్యతిరేక దృష్టాన్ని అర్థం తెలియబదే ఏదే పిటకాదివతి నహినీ అంటే యథా పిటకాది హినస్తి తథా నహినస్తి వ్యతిరేక దృష్టాంతప్సెస్ ఎప్సెస్ అంటే పాపం స్త్రీకి లోపల ఏదైనా ఫుల్ వస్తే దుఃఖం కలుగుతుంది అలా కలగదు అంటారు శంకర భాష్యం కలిగినప్పుడు చాలా ఓపిక గ్లాస్ ఓవర్ చేయకూడదు స్మాత్ స్తనాది స్వాంగ స్వాంగవత్ ఆత్మభూయం గతం తస్మాత్ నీ నాధతే అయిపోయిందనుకుంటున్నాను ఆయన ఇంకా దానికి ఏదో కొంతసారి తీసుకొస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు స్థనం ఉన్నది స్థనం ఇలా పైకి ఏదో పెరిగినట్టుగా ఉంటుంది అలా పెరిగితే అదే భ్రణం పెరిగిందనుకో పుండు పెరిగిందనుకో కురుపు అది బాధిస్తుంది స్థానం బాధించదు పైకి పెరిగినట్టున్నా కూడా అలాగే లోపల గర్భం లోపల ఏదేదో పెద్దదిగా పెరిగినట్టు చిన్న కురుపు బాధించినంత కూడా అసలు బాధించమే బాధించదు ఇప్పుడు ఇంకా తర్వాత వాళ్ళకి సా అస్య ఏటం ఆత్మానం సా అంతర్వత్ని గర్భవతి అని అర్థం అంతర్వత్ని అంటే గర్భవతి లోపలి శిశువు గలది గర్భవతి ఏతం అశ భర్తురాత్మానం దీనిని లోపల ఉన్న పిల్లవాడు ఈ భర్తకు ఆత్మవాడు భర్త యొక్క ఆత్మేవుడు అంటే భర్త యొక్క క్లోను భర్త ఇలాంటివాడు భర్త తనకి తాను ఎట్లనో ఈ పిల్లవాడు కూడా శిశువు కూడా అటువనే అత్ర ఆత్మన ఉదరే గతం ప్రవిష్టం బుద్ధ్వాధయతి తన ఉదరంలో ఉన్న ఈ శిశువును తన ఎదురుగా నిలబడి ఉన్న భర్త యొక్క స్వరూపమే భర్త యొక్క రూపమే భర్త యొక్క ఆత్మయే అని ఆవిడికి తెలుస్తుంది ఆమె ఆ విధముగా తెలుసుకుని ఈ శిశువును భావయతి అంటే వర్ధయతి అంటే పరిపాలయటి పరిపాలిస్తూ ఉంటుంది రక్షిస్తుంది ఎలా రక్షిస్తుందండి గర్భవిరుద్ధాశనాది పరిహారం అనుకూలాశనాద్యుపయోగం చీపతి పాలయటి అని అర్థం ఓకే అంటే ఆ శిశువుకు గర్భము గర్భరూపముగా ఉన్న శిశువు నాకు విరో ఇబ్బందిని కలిగించే ఆహారమును విడిచిపెట్టుట ఇవాడు మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అనుకోండి వీళ్ళు మిరపకాయ బజ్జీలు తింటూ ఆ మిరపకాయ బజ్జీని ఇలా దాని లోపల బిరపోతుంది ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు వేసి తింటారు ఉప్పు అలా డాక్టర్ చెప్తాడు తింటే పిల్లడికి కష్టం అవుతుంది అని అంటే ఆవిడ కనిపిస్తుంది ఓహో ఈ కారం మనం అంటే పెరిగిన పెద్దవాడు అయ్యే కానీ కారాన్ని మనం తినగలుగుతాం పాపం పిల్లవాడి కారాన్ని తట్టుకోలేడేమో అనుకుని తినడం తర్వాత ఏదో మందు ఈ మందు తిను అయితే ఈ పథ్య ప్రత్యాహారం తిను తింటే పిల్లవాడికి క్షేమము వాడు ఏదో మందిస్తాడు అవి తినడం కూడా ఏదో టోఫూలో ఏదో పెడతాడు పెట్టి ఇది తిను ఆవిడికి తినడానికి ఇష్టం లేకపోయినా పిల్లవాడికి క్షేమం అని తింటుంది ఈ రకంగా చేస్తున్నదై ఆమె ఆ గర్భమును కాపాడు సా భావయిత్రి భావయిత్యా మంత్రాలు అంటున్నాం చూడండి ఆమె ఈ గర్భాన్ని ఆ విధంగా పరిపాలిస్తుంది కనుక చుట్టూ ఉన్న వాళ్ళకి ఆమె పరిపాలనీయురాలు అవును అంటే భర్త మిగతా వాళ్ళు ఆమెను కాపాడాల్సి ఉంటుంది ఆమె గర్భాన్ని కాపాడుతుంది భాష్యం సా భావిత్రీ స్పర్ధయత్రీ భక్తురాత్మన గర్భభూతస్ గర్భభూత్యా అక్కడికి వర్ధయిత్రి పెట్టాలి గర్భభూత వర్ధయిత్రి భావ్యా వర్ధ్యా భర్తీ ఆ భర్త అనక్కి పెట్టాలి భర్త వర్ధ్యా ఆమె భర్త యొక్క ఆత్మను భర్త యొక్క రూపమే కూడదు గర్భమునందున్న భర్త యొక్క ఆత్మను భావయిత్రి వర్ధయిత్రి వర్ధ్యల్ వర్ధ్యల్ల చేస్తోంది అందువల్ల ఆమె భర్త చేత చేయబడేది కావలేని అంటే భర్తాదను రక్షించుకుంటూ ఉండాలి ఎందుకంటే హీ బికాస్ ఉపకార ప్రత్యుపకారమంతరేణు లోకే కిత్ కిత్ సంబంధ ఉపపద్యతే ఈ లోకంలో భర్త భార్యా సంబంధం ఏంటండి ఆ సంబంధం కానీ మరో సంబంధం కానీ ఉపకార ప్రత్యుపకారం లేకుండా నువ్వు నాకీ హెల్ప్ చే నేను నీకే హెల్ప్ అనే ఉపకార ప్రత్యుపకారం లేకుండా ఈ సంబంధం భార్యాభర్తుల సంబంధమే కానీ ఏ సంబంధమైనా నాడవదు ఉపకార ప్రత్యుపకారంతో నడుస్తూ ఉంటుంది ఈ సత్యాన్ని గుర్తించి మనం తీసుకున్న ఉపకారం తక్కువగా మనం ఇచ్చే ఉపకారం ఎక్కువగా ఇవ్వాలి కొన్ని ఏ ఉపకారం కూడా లేకుండా తిరిగి ఉపకారం చేయాలి చిత్రం ఏంటంటే ఏ ఉపకారాన్ని అపేక్షించకుండా తిరిగి కేవలము ఉపకారం చేయుట ఏ పనిగా తుట్టుకున్నప్పుడు సంబంధం ఏర్పడదు ఫ్రీడమ్ ఉంటుంది సంబంధం అంటే బంధమేగా ఉపకార ప్రత్యుపకారంలో బంధం ఉంటుంది అపేక్ష ఏమీ చోట ఉపకారం చేసినప్పటికీ సంబంధము ఏర్పడదు ఫ్రీడమ్ ఇది చిత్రమైన ప్రపంచం ఓకే ఇప్పుడు మళ్ళీ మంత్రం స్త్రీ గర్భం విభక్తి సోగ్ర ఏవా కుమరం జన్మన అగ్రే అధిభావతి ఆ స్త్రీ ఆ శిశువును గర్భరూపముగా భరించి అంటే మోస్తూ ఉంటుంది ఓకే వాడు పుట్టుటకు ముందు పుట్టిన తరువాత కూడా ఎవరు తండ్రి ఆ పిల్లవాడిని కాపాడుతూ ఉంటాడు పుట్టుడు చూడడం భాష్యకాలు చెప్తారంతా కూడా పుట్టుడుకు ముందేం కాపాడుతాడు తల్లిని కాపాడటం ద్వారా కాపాడుతాడు పుట్టిన తర్వాత ఏం కాపాడుతాడు ఇది వైదిక కర్మ కనుక జాత కర్మ ఇత్యాది కర్మలను చేయటం ద్వారా వాడి యొక్క క్షేమాన్ని తండ్రి కాపాడుతూ ఉంటాడు ఆ పదముల అన్వయం అంతా భాష్యకాలు చూపిస్తారు తం గర్భం స్త్రీ యథోక్తేన గర్భధారణ విధాన విభర్తి ధారయతి అగ్రే రాజన్మన అది అదే అన్వయం మళ్ళీ మంత్రం చూడండి ఈ అగ్రే ఎదుర్కొన్న స్త్రీ తం గర్భం అగ్రే విభర్తి ఒక అగ్రే అక్కడ ఇంకో అగ్రే తర్వాత వస్తుంది ఓకే ఆ గర్భమును స్త్రీ అగ్రే అంటే ముందు ముందు దేనికి ముందు పుట్టుటకు ముందు జన్మాస్త్ర ఆమె ధరించి పెడుతుంది ఓకే ఇక్కడ ఒక అగ్రే పదం స్త్రీతో అన్వయించింది ఇంకో అగ్రే పదం తండ్రితో అన్వయించింది కింద వ్యాఖ్యాత చక్కగా రాసిపెట్టారు అది ఒక అగ్రే అయిపోయింది రెండో అగ్రే తండ్రి తండ్రి అంటే సహా ఉంది కదా మంత్రంలో సహాయవే తండ్రియే జన్మన అగ్రే కుమారం అధి అది రెండో వాక్యం ఓకే ఇప్పుడు మళ్ళీ సగ్రే పూర్వమే జాతమాత్రం కుమారం జన్మన అధి ఊర్ధ్వం జన్మన జాతం కుమరం జాతకర్మాదినా పితా భావతి అన్వాస్వామి సపిత ఆ తండ్రి అగ్రే ఏవా అంటే పూర్వమేవా ముందుగానే ముందుగానే ఏంటంటే పుట్టిన క్షణం నుంచి జాతమాత్రం కుమారం అది ముందంటే తండ్రికి ముందంటే ఏంటంటే పుట్టిన క్షణం నుంచి అది ముందు మొట్టమొదట పుట్టినప్పటి నుంచి మొట్టమొదట తల్లికి ముందంటే పుట్టడానికి ముందు తన కడుపులో ఉన్నప్పుడు అది అగ్రే పిల్లవాడిని అంటే ఇంకా మొట్టమొదటి నుండి అంటే పుట్టడం అయ్యాక అని అర్థం అధి అని ఉంది అధి అంటే ఓర్ధం అని అర్థం పిదప దేనికి పిదప జన్మన అధి అంటే జన్మన ఓర్ధం పుట్టిన పిదప అంటే అర్థం ఏంటి అల్టిమేట్గా జాతం కుమారం పుట్టిన పుత్రుని అన్వయం చెప్తున్నాను నీకు తాత్పర్యం తెలుస్తున్నాను ఎలాగూ ఈ కార్యక్రమం చేశాడు నీకు పెద్ద గ్రహకార్యం ఏం కాదు అక్కడ ఉండే పదాలకు అన్వయం చెప్తున్నాను ఓకే ఆ పుట్టిన కుమారుణ్ణి తండ్రి తండ్రి రెండుసార్లు వచ్చింది ఒక్కసారి ఉంటే చాలు కానీ రెండుసార్లు చెప్తారు ఆ సహా అనే పదానికి అర్థంగా రెండుసార్లు భాష్యకాలు చెప్పారు ఆ పిత సపిత అని ఉన్నారే ఆపిత ఎక్కడ మళ్ళీ ఆపిత భావతి పరిపాలించ ఓకే మళ్ళీ మంత్రంలో ఒక రండి సయత్ కుమారం జన్మనుగ్రేధి భావతి ఆత్మానమేవా తద్భావతి అది ఈ తండ్రి సహా అంటే తండ్రి కుమారుణ్ణి పుట్టుక నుండి జన్మన పుట్టుక నుండి పంచమి పెట్టుకోండి పక్షగాళ్ళు మరిస్తే మనము మారుద్దాం అగ్రే అంటే మొట్టమొదట నుండి అంటే పుట్టిన క్షణం నుండి అది ఆ జన్మనహ అది అనున్నారు కదా పుట్టుక కంటే పంచమి పంచమీ పుట్టుక నుండి ఆ పైన కుమారుణ్ణి అప్పు కుమారుణ్ణి ఎటు అది పరిపాలించుతున్నాడు అనేది ఏది కలదో తి ఆత్మానమేవ భావయటి తనను మాత్రమే పరిపాలించుకుంటున్నాడు ఎక్కడ షష్ఠి ఎక్కడుంది ఇక్కడ లేదుగా షష్ఠి జన్మన పంచమీయే సో తనను మాత్రమే పరిపాలించుకుంటుంది పుట్టిన కొడుకుని వీడు పాలిస్తాడు అంటే పుట్టిన కొడుకుని పాలిస్తున్నాడు అంటే తనను మాత్రమే పాలించుకుంటున్నాడు అంటే అర్థం అంటే తెలిసిన వేదం ఏం చెప్పిందంటే కొడుక్కి తండ్రికి భేదం లేదని చెప్పింది వీడి క్లోన్ వాడు డిఎన్ఏక అందు గురించి అంటే అతనే ఆత్మారం పుత్ర ఆత్మానంతో ఆత్మానంలో అదో ఉంది తండ్రి యొక్క ఆత్మయే పుత్రుడు ఇది కర్మకాండగా కర్మ దేంతో చేస్తారు దేహంతో చేస్తారు కాబట్టి ఇక్కడ కర్మకాండలో ఆత్మ అంటే దేహమే అన్నయం కుదిరింది కదా ఇలా ఎదుగు చేస్తున్నాడు అంటారు తనను మాత్రమే పాలించుకుంటున్నాడు ఎందుకని సంతై విడీస్తే ఈ లోకముల యొక్క సంతతి కొరకు సంతతి అంటే పిల్లలని అర్థం కాదు సంతతి సంతానము పిల్లలు అని కాదు అర్థం ఆ పిల్లలు అనేది లక్షణకే నొచ్చింది ముఖ్యార్థం ఏంటంటే ప్ర ప్రవాహము అర్థం సంతతి ప్రవాహము తండ్రి తాత ముత్తాత తాత తండ్రి కొడుకు మళ్ళీ కొడుకు కొడుకు ఆ ప్రవాహము కొరకు సంతతి ప్రజాతంతు మావ్యవచ్చేసి తంతు అంటే త్రాడు ప్రవాహము కొరకు ఇలా చేస్తున్నారు ఓకే ఏం సంతత హీ మే లో బికాజ్ అలా ప్రతి వాళ్ళు చేయబట్టే ఈ లోకములు ప్రవాహ రూపముగా కొనసాగుతున్నారు ఈ భూలోకము కొనసాగుతుంది కదా ప్రవాహ రూపంగా సపోజ్ అందరూ పిల్లల్ని కన్ను మానేశారా అప్పుడు ఏమవుతుంది ఆ లోకములకు భంగం ఈ సమస్య ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జర్మనీ ఇత్యాది స్థలాల్లో ఉంది లోకము సమాజం ఆ సమాజానికి లోకే వాళ్ళు ఎక్స్టింక్ అయిపోతున్నారు మన దేశంలో పాలసీలు ఎక్స్టింగ్ అయిపోతున్నారు ఎందుకంటే పూర్వం వాళ్ళు పెళ్లి చేసిన ఏదో నాకు పిల్లల్ని కనివ్వరు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనరు అలాగే ఎద్దులాంటి తప్ప పురుషులు స్త్రీలు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అనే ధోరణే లేదు దాంతో అలా అయిపోతే అయిపోతుందండి లోకాలు అంతరించిపోతాయి కాబట్టి అలా అంతరించకుండా ఉండుట కూడా వీళ్ళు పిల్లల్ని కొంటున్నారు అక్కడికి అదొక ప్రసంగం అయిపోయింది పెదశ ద్వితీయం జన్మ మనం రేతో రూపంగా తండ్రి పురుషుడు తండ్రి శరీరంలో ఉన్నాడు అది ప్రథమం జన్మ ఇప్పుడు తండ్రి తల్లి గర్భంలో ఉండి ఇప్పుడు పుట్టాడు ఈ ఈ జీవుడు ఈ సంసరించే జీవుడు వాడికి ఇది ద్వితీయ జన్మ ఇంకా ఆపసతములు లెక్క వేస్తే ఏంటో వస్తాయి ఆపసధము అంటే నివాసస్థానం తండ్రి శరీరము మొదటి అవసతము తల్లి గర్భము రెండవ ఆవసతము ఓకే ఇప్పుడు భాషం జరిగిస్తే నిర్తాం చేయట్లేతుంది సపితస్మాత్ కుమరం జన్మన అధి ఊర్ధ్వం అగ్రే జాత మాత్రమే వా అదంతా జన్మనహా అధికి అర్థం అది అన్ని మాటలు కూడా జాతకర్మాదిినద్భావతి తదాత్మానమేవ భావతి ఆ తండ్రి ఎందువలనైతే కుమారుణ్ణి ఆ శిషువును జన్మ కంటే ఆ పైన అధి అంటే పైన దేనికంటే పైన అపాదానికి పంచమే పైన అన్నప్పుడు దేనికంటే అది అపాదానం అవుతుంది దానికంటే పుట్టుక కంటే పైన అంటే అగ్రే ఎద ఎదుట పైన అగ్రే సిద్ధం వచ్చింది అలాంటి అర్థమే అంటే అర్థం పుట్టినప్పటి నుంచి పుట్టిన క్షణం నుండి ఆ శిశువు జాత మాత్రమేవ భావ్యతి మళ్ళీ ఎటు ఎటు గుర్తు చేస్తున్నాడు ఎందువలనైతే వర్ధిల్ల చేస్తున్నాడు ఎలా వర్ధిల్ల చేస్తున్నాడు మన వాళ్ళు వర్ధిల్లు చేయడం అంటే ఫారెక్స్ లేకపోతే మిల్క్ పౌడరు వాటితోటి వర్ధల్ల చేస్తున్నాడని అనుకుంటారు కానీ వేదంగా ఇది ఇక్కడ కర్మ అంతా జాతకర్మ చేస్తే వాడికి వర్ధి వృద్ధి కలుగుతుందని వీళ్ళు అంటారు ఫారెక్స్ తీసుకొచ్చి పౌడర్ నీళ్ళలో కలిపి పౌష్టిక వృద్ధి వర్ధిల్లుతాడని డాక్టర్లు అంటారు ఎవడు కూడా కాబట్టి జాతకర్మ మొదలైన సంస్కారముల చేత వర్ధిల్ల చేస్తున్నాడు అనేది ఏది తది ఆత్మానమ భావయతి అది తనను తానే వర్ధిల్ల చేసుకుంటున్నాడు అంచేతనే తండ్రి నేను వాడిని పెంచి పోషించానని గొప్పలు చెప్పుకోనరాదు అది సంగతి గొప్పలు చెప్పుకోకూడదు మళ్ళీ వాడి నుంచేది అపేక్షించవద్దు కూడా తనను తానే వర్ధల్ల చేసుకున్నాడు అంతే నా డ్యూటీ నేను చేసేదైపోయింది వాడి దయములే వాడు ఏదైనా చేస్తే మంచిది వాడికి ఆశీస్సు వాడు చేయలేదనుకోండి అది ఓకే వాడిగా మన ఆశీస్సు వాడికి లేకపోయిందంటే వాడు వాడు అయ్యో మనం నష్టపోయిన కంజీ గారి ఆశీస్సు మనకి లేకపోయింది వాడు ఏడవాళ్ళు వీడు నన్ను చూడలేదని పెద్ద ఆయన ముసలాయన ఏడిచేంటే బతుకులో వీడు ఏం అదంతా ఇక్కడ అదంతా నా వేదాంతం ఓకే ఇప్పుడు దాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు పితురాత్మైవహీత్ర అంటే ఏమంటే కుమారం వర్ధయతి అంటూ ఉంటే ఆత్మానం వర్ధయతి అంటారేమిటి హి ఆ పుత్ర రూపముగా తండ్రి యొక్క ఆత్మయే పుట్టుతున్నది గడుపు ఇక్కడ ఆత్మ అంటే సచిదానంద ఆత్మ కాదని తెలుస్తూనే ఉందిగా దేహమే ఏంటి తథాయుక్తం అంటే తండ్రి యొక్క ఆత్మయే పుత్రుడు రూపముగా పుట్టును అనే విషయం సమర్థిస్తూ శృతి కూడా ఇలా చెప్పింది అయితే రే బ్రాహ్మణాన్నే పోటీ చేస్తున్నాడు ప్రతి జాయా అది భర్త భార్యను ప్రవేశిస్తున్నాడు జాయా అంటే భార్య జాయా అని ఎందుకు వచ్చింది భార్యకి పేరు జాయతే అశ్యాం ఇది ఈమె ఎందు పుడుతున్నాడు ఎవడు ఆ పిల్లాడు ఎవడో పుడుతున్నాడు కాదు వీడే వీడే ఈమె ఎందు పుడుతున్నాడు గనుక ఆమెకు జాయా ఓకే తత్కమర్థం ఆత్మానం పుత్ర రూపేణ జనయత్వా భావతి ఓ ప్రశ్న వచ్చింది ఏమన్నా వీడికి పనేం తాను పుత్రుని రూపముగా కణి ఆ తర్వాత వాణ్ణి పంచడం ఎందుకు ఇది ఇవన్నెందుకు చేయడం అని ప్రశ్నరేషణను ఈ మధ్యకాలంలో అందరూ చేయటం మానేసేది కానీ ఇదే ప్రశ్నరేషన్ చేయడం తెలుస్తుంది ఎవరు పెళ్లి చేసుకోడు అది చేస్తే ఐతర ఉపనిషత్తు పాఠం గృహస్థుని గుర్తుపెట్టి చెప్పడం జనరల్గా ఎవరైనా ఒక ఎక్సెప్షన్ అని ఉంటే ఉండొచ్చు దానిలో లే ఇంతకాలం చెప్పాలి దీనికోదవే వాళ్ళు కష్టపెట్టుకుంటారు మనస్తం గృహస్థం బాగా ఫిక్స్ అయిపోయింది గృహస్థానికి పాఠం కుదరదు వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు పూజలోకి చేసుకుంటారా మీరు పైకి వస్తారు మీ కోరికలు తీరుతాయని చెప్తే సందర్శిస్తారు ఎందుకని తననే పుత్రుని రూపముగా పుట్టించి కనీ మళ్ళీ పాలించుట ఎందుకు ఈ అడుసు ద్రొక్కనే ఇలా కాలు కడుగనేలా ఎందుకు ఈ కష్టం ఉంటాను ఏషాం లోకానాం సంతత్యై అవిచ్ఛేదాయ ఇత్య ఈ లోకములు సంతతముగా ప్రవాహ రూపముగా ఉండుట కొరకు అంటే తెగిపోకుండుట కొరకు అని అర్థం అంటే అదేమిటండి తెగిపోవడం ఏమిటి తెగిపోకపోవడం ఏమిటి అంటే హి వికాస్ పుత్రోత్పాదనాది కేచనా కొంతమంది అయినా ఎవరో కొంతమంది సంతానమును పెళ్లి చేసుకుని పుత్రుల్ని కని పుత్రుని కనాలి పుత్రుని కంటే వాడు మళ్ళీ కొంతమందిని కంటాడు కూతుర్ని కూడా కనొచ్చు కూతుర్ని కంటే మళ్ళీ మళ్ళీ ఇంకో హండ వెతుక్కోవాల్సి ఉంటుంది ఈ కూతురు ఏం మళ్ళీ చేసి ఇవాడిని పుత్రుని కంటే అమ్మాయి దొరికితే చాలు మళ్ళీ ఆ సంతానం పోతూ ఉంటుంది ఓకే కాబట్టి పుత్రుణ్ణి కనుక ఆదిశబ్దం చేత వాడిని పెంచి పోషించుట ఇత్యాదంతా కూడా కొంతమంది అయినా చెయ్యలేదనుకోండి సపోజ్ అప్పుడు ఈ లోకంలో తెగిపోతాయి అంటే లోకములు విస్తరించడం ఆగిపోతుంది మీకు తెలిసిన న్యూజిలాండ్లో సంతా ఆస్ట్రేలియాలో ముఖ్యంగా సంతానాన్ని కంటే ఐదు లక్షల రూపాయలు బోనస్ తర్వాత ఆమె మొత్తం ఖర్చు అంతా గవర్నమెంట్ ఫ్రాన్స్ లో అయితే ఆమె గర్భవతి అయిందనే చిన్న డాక్టర్ ప్రజ్ఞాడు వెంటనే ప్రభుత్వం వారికి వెళ్ళిపోతుంది అన్న విషయానికి అంతా అంటనేట్టు కదా వాళ్ళు ఒక ఆయాని పంపిస్తారు ఇంటికి మెడికల్ ట్రైన్డ్ ఆయా వచ్చేస్తుంది ఇంటికి ఆయా ఆమె గర్భ శిశువుని కానీ మూడు నెలలు శిశువుకి వచ్చే వరకు రోజు వచ్చి ఎనిమిది సేవ చేసి వెళ్తుంది ఆయా ఆమెకు ఒక్క పైస కూడా ఇవ్వక్కలేదు అంతా ప్రభుత్వం ఇస్తుంది పిల్లల్ని కంటలేదు వీళ్ళు కంటే సవాల్ అన్నట్టుగా జర్మనీ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఫ్రాన్స్ మరీ అర్థమం అంతా బ్లాక్ స్పీక్లే అక్కడ మొన్న ఫ్రాన్స్ టీం నెగ్గితే అమితాబ్ బచ్చన్ గారేమన్నారు మొన్న ఫ్రాన్స్ ఫుట్బాల్ టీం నెగ్గింది ఫేఫా మీకు ఏం తెలియ తెలుసు బయటికి చెప్పడం సరిగ్గా ఫాలో కాదు కొద్దిగా ఫాలో అయింది ఉంటా దగ్గితే అమితాబ్ ఆఫ్రికా టీం నెగ్గింది అది ఆ టీం చూస్తే ఆఫ్రికా టీంలోనే ఉంటుంది ఫ్రాన్స్ టీం ఎంబప్ప లుకాకు వీళ్ళే వీళ్ళందరూ ఆఫ్రికా ఆ టీం అంటారు వీళ్ళే ఎందుకని వీళ్ళు కనరు మరి ఎక్కడి నుంచి వస్తారు ఆఫ్రికా నుంచి వస్తారు మనకి బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లుగా ఈ సంసారం ఇలాగే ఉంటుంది ీన్ కోరికి తీర్పాదనాదికర్మాచేదన సంతకాబంధేణ వర్తన్ హియస్ మేకా ఎందువలనైతే ఈ ప్రకారముగా ఈ ప్రకారముగా అంటే సంతానం కనుట వాళ్ళని పెంచి పెద్ద చేదుట మొదలైన కర్మలను తెగిపోకుండా చేస్తూ ఉండటం ద్వారా ఆ సంతకా లోకములు ప్రవాహ రూపంగా పోతూ ఉంటాయి ప్రబంధ అంటే ప్రబంధ రూపేణ వర్తంతే అంటే పరంపర రూపేణ వర్తంతే మీరు ఈ తెలుగు ట్రాన్స్లేషన్ లాంటి పుస్తకం చూస్తే అర్థం కూడా రాయుడు తోసుకుపోతాడు పైగా అడిగారనుకోండి అవునండి పిల్లల్ని కంట్రోంటే తిరుగుతారని చెప్తాడు ఆ ప్రబంధ శబ్దానికి అర్థం చేయడం ఊటే సరిపోయిన పరంపరా రూపముగా ప్రబంధ అంటే లింక్ బంధ బంధ బంధ బంధ ప్రబంధ లింక్ ఆ లింక్ రూపముగా ఈ లోకములు విచ్చేద తెగిపోకుండా ఉంటున్నాయి కనుకనే ఈ లోకములు అలా ఉంటున్నాయి కనుకనే సో స్మాత్ తదవిచ్ఛేదాయ తర్తవ్యం మోక్షాయ ఇర్థ కాబట్టి ఆ లో ఆ వంశము లోకము తెగిపోకుండా ఉండుట కొరకు తత్ కర్తవ్యం అంటే పుత్రోత్పాదనాది కర్తవ్యం సంతానము కంటలు వాటిని చేయవలము మంచిది అయితే బాగానే ఉంది అంటే నా మోక్ష మోక్షం కొరకు మాత్రం కావాలి అంటే మనకి శంకరులు దాని అంతా సపోర్ట్ చేసినట్ట కాదనటట్ట కొట్టి పారేశారుగా ఇంత ఇంత వ్యాఖ్యానం చేసి ఇప్పుడు ఏమంటున్నారు ఇదంతా బాగానే ఉందండి లోకాలు కంటిన్యూషన్కి బాగానే ఉంది మోక్షం కొరకు మాత్రం అక్కడ నా కర్మణ నా ప్రజయ కాబట్టి జర్మనీలో ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఒకటి మోక్షం ఉందాలనుకుంటే ఒక పిల్లల్ని కనుక కలిగారు ఫ్రాన్స్లో మన వైట్ పీతుల సంతతి ముందుకు వెళ్ళాలి అని ఎవడైనా అనుకున్నాడు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి వైట్ అమ్మాయిని పెళ్ళాడి ఓ మంది పిల్లల్ని కలిగాలి వాళ్ళు జ్యూస్ అలా చేస్తారు జ్యూస్ ఇజ్రాయిల్లో జ్యూస్కి ఎవళ్ళ జనాభా ఎక్కువ అని పోటీ అక్కడంతా డెమోగ్రఫీ వ్యవహారం గోల్ నడుస్తూ ఉంటుంది అందుకోసం పాలస్తీనియన్స్ నలుగురు పెళ్ళిళ్ళు చేసేసుకుని కనేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు మేము తక్కువ వాళ్ళ వాళ్ళు తెగ కనేస్తారు పెళ్లి చేసేసి కూడా కనే కనిస్తూ ఉండలే నలుగురు ఐదు అలా కనుక్కొ ఈ రోజుల్లో అంతమంది సంతానాన్ని కనివాళ్ళు ఎవరు లేరు ఒకప్పుడు ఇండియాలో కనీస ఇండియన్ పాప్యులేషనల్ లైఫ్ తదశ సంసారి కుమరూపేణ మాతృవరా నిర్గమనం తత్తో రూపాపేక్షగా ద్వితీయం జన్మా ద్వితీయావస్థాభివ్యక్తి తత్ అంటే అది అదంటేమిటి ఈ సంసారి వాడు ఒకడు మొదలుపెట్టాడు కదా ప్రయాణం మొట్టమొదటి మంత్రంలో చూసాం వాడు సంసారం ప్రయాణం మొదలుపెట్టాడు ఈ సంసారికి వీడికి ఇది రెండవ పుట్టుక ఇదేం పుట్టింది కుమార రూపైన జన్మ పుత్రుడు రూపంగా పుట్టాడు ఎక్కడి నుంచి పుట్టాడు తల్లి ఉదరము నుండి తల్లి యొక్క ఉదరము నుండి బయటపడ్డాడు అయితే నిర్గమనం అది ఇది రెండవది కానీ ఇది రెండోది అంటున్నారు అంటే మొదటి దేవ ఉంటుంది రేతో రూపాపేక్షయ ద్వితీయం మొదటి జన్మ రేతో రూపముగా ఉండుట దానితో పోల్చి దానితో దానితో కలిపి లెక్క పెట్టుకుంటే ఇది రెండవ జన్మ కాబట్టి జన్మ అంటే జన్మ కాదు ఇది అక్కడ అసతహ సత్ లేని లేనిదానికి పుట్టుక అక్కడ నైయాయికుల పుట్టుక ఇక్కడ లేనిదాని పుట్టు లేకుండగా పుట్టుతుందా ఇక్కడ ఉన్నదే ప్రకటమవుట అభివ్యక్తి ఆ మొదటి అవస్థ నుండి రెండవ అవస్థగా అభివ్యక్తమవుట మొదటి అవస్థ రేపస్సు రెండవ అవస్థ పుత్రులు అస్థి అంటే జాయతే నైయాయికులు అస్థి సాంఖ్యలు జాయతే జా సారీ జాయతే నజాయితలు భవతి సాంఖ్యలు అస్తి వీతులు నాస్తి బౌద్ధ అదే వాళ్ళ సార్ భవతి అంటే పరిణామమును చెందుతాను అర్థం అవుతున్నది అక్కడ రెండవ జన్మ అయిందండి ఇంక ఇప్పుడు మూడో జన్మలోకి వస్తున్నాం ఇది మళ్ళీ వేదం వేదం ఉన్నవాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి దీనికి సంపత్తి కర్మ అని పేదం ఈ కుర్రాడు పెరిగి పెద్దవాడయ్యాడు తండ్రి కురాడు పెరిగి పెద్దవాడు అవుతూ తండ్రి అవుతాడు వీడు కూడా పెరిగి పెద్దవాడు అవుతాడు ఏమి వీడు ముసలివాడు అవుతాడు ముసలివాడు అయిపోయి సిద్ధంగా ఉన్నాడు కొడుకుని పిలిచారు పిలిచి అప్ప చెప్తాడు కొడుకు ఏమప్ప చెప్తాడు మామూలుగా లోకంలో అయితే ఆస్తి అప్ప చెప్తాడు అప్పుడు ఎవరైనా చేస్తే అది కూడా అప్ప చెప్తాడు లోకంలో గోళ లేకపోతే అమ్మాయి పెళ్లి చేయలేకపోయాడు అది కొన్ని తండ్రి నా కూతురికి పెళ్లి చేయకుండా చచ్చిపోతున్నాం కాదు నువ్వు చేయి అని అప్ప చెప్తాడు ఇలాగ అప్ప చెప్పడానికి వేదంలో అలా నేను ఈ వేదం వల్లించాను ఆ వేదం వల్లించలేదు నా బదులు నువ్వు వల్లించు నేను ఈ యజ్ఞం చేశాను ఆ యజ్ఞం చేయలేదు నా బదులు నువ్వు చెయ్యి దీనికి సంపత్తి కర్మ అని పేరు ఈ అప్ప మంత్రం కూడా ఉంది దానికి పని యజ్ఞ ఈ సంపత్తి కర్మకి అప్పచెప్పినప్పుడు అండ్ మరి ఎవడి కర్మ వాడే చేసుకోవాలి కదా అంటారేమో తండ్రి చేయాల్సిన కర్మని కొడుకు చేస్తాడు కనుక వీడు తండ్రికి ప్రతినిధి అవుతాడు ప్రతిధీయతే అని ఉందిగా అక్కడ నీ పెట్టుకోవాలి మీరు మంత్రంలో లేని నీని పెట్టుకోవాలి మీరు వెంటనే పెట్టేద్దు అర్థం చెప్పుకున్నప్పుడు అలా పెట్టుకోవాలి ప్రతినిధీయతే అని అర్థం అంటే ప్రతినిధిగా చేయబడతారు ఇప్పుడు చూసుకోండి సహ అంటే ఆ కుడు పెరిగి పెద్దవాడే అస్య అంటే తండ్రికి అయమాత్మ నూనా కొడుకువి నూనా ఆత్మవి పుణ్యేభ్య కర్మభ్య పుణ్యకర్మల కొరకు అంటే యజ్ఞము తర్వాత కర్మలు యజ్ఞము వేదాధ్యయనము ఇత్యాది పుణ్యకర్మల కొరకు మూడు రుణాలు ఉన్నాయి కదా వాటి కొరకు ప్రతినిధిగా చేయబడుతున్నాడు అది మంత్రం ఓకే భక్ష్యం అస్య పితు అసెంటే పితు సోయం పుత్రాత్మ సహా అయం ఆత్మ ఈ తండ్రి యొక్క అట్టి ఈ ఆత్మ అట్టి ఈ ఆత్మ అంటే తన నుండి తల్లి గర్భం ద్వారా పుట్టిన కొడుకు అర్థం ఓకే అని ఆత్మ ఎటువంటి ఆత్మది పుత్రుడి రూపంలో ఉన్న ఆత్మ పుత్రాత్మ పుణ్యేభ్య శాస్త్రోక్తేభ్యర్మభ్యో కర్మ నిష్పాదనార్థం పుణ్య పుణ్యకర్మల కొరకు చతుర్థి చతుర్థి అంటే అక్కడ అభిప్రాయం ఆ కర్మలను నిర్వహించుట కొరకు అని అర్థం వాటి కొరకు అంటే పుణ్యకర్మలు అంటే ఏంటి మంచి కర్మలు మంచి పనులు చేయాలి అక్కడ ఇల్లు సగమే ఉండే అన్ని ఇల్లు సగాన్ని బహు చేయించడం అలాంటి మంచి పనులు చేయాలని అలాగనుక్కో కొనక వేదము చే విధింపబడిన కర్మలే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి వాటి కొరకు ప్రతిధియతే తండ్రి యొక్క స్థానము ప్రతినిధిగా వీడు చేయబడుతున్నాడు ఓకే అంటే అర్థం ఏంటి పిత్రాయత్ కర్తవ్యం సత్కరణా ప్రతినిధియతే తండ్రి చేయదగిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను చేయుట కొరకు పెద్దగా కర్మలను చేయుట కొరకు ప్రతినిధిగా చేయబడుతున్నాడు అంచేతనే వైదిక జీవితంలో విశ్రాంతి అనేది ఉండదు క్షమే ఉంటుంది అందుతనే దానికి ఆశ్రమము ఆ సమంతా శ్రమ విష్ణున్ వర్తతే సహా ఆ శ్రమ ఇట్లు చేయతే శ్రమే ఉంటుంది కాబట్టి వీడు తండ్రి పోయినప్పుడు చెప్పిపోతాడు నేను కర్మల్ని ఇంకా చేయలేదు రాడు తన కర్మలను చేసిన తండ్రి అత్త చెప్పిన కర్మలను కూడా చేసుకోవాలి చేయగలిగి మళ్ళీ చేయటం ముందు మళ్ళీ తండ్రి చేసిన ఘనకార్యాన్ని వీడు మళ్ళీ కొడుకు అత్త చెప్పేసి వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఈ సంపృక్తి కర్మ అని ఆయన అంటున్నారు సంపృక్తి విద్య అంటున్నారు సంప్రతి విద్య అంటే సంప్రతి కర్మను బోధించే ప్రకారం ఇదంతా కూడా రహదారంగంలో విస్తారంగా చెప్పారు నేను ఈయన రాశారు నేను యాంటిసిపేట్ చేసినందుకు చెప్తున్నా త సంపక్తి విద్యాయా యకే పిత్ర అనుశిష్ట అహం బ్రహ్మా అహం యజ్ఞ ఇత్యాదీ ప్రతిపద్యే అది యుక్తమే కదా ఇలా తంటి కొడుకు తప్ప చెప్పడం మంచిదే కదా ఎందుకంటే చేయాల్సిన పనే ఎందుకంటే వేదం అలాగే చెప్పింది రాజసమేయకం అంటే బ్రహ్దాన్య కోపని శక్తముందు సంపత్తి ఒక ప్రకరణము గలదు సో సంప్రతి అంటే సంప్రదానం చేయుట ఇచ్చుట అంచేతనే నేను పా నేను పాఠం చెప్పేప్పుడు సంప్రదాయ శబ్దానికి సంప్రదాయ సంప్రదానం అని భాష్యరాలు రాశారు అక్కడ ప్రత్యయం ప్రత్యయం విషయం ఓకే సంప్రదాయ అంటే సంప్రదానం అప్పజెప్పుట ఇచ్చుట అనర్థం మన వాళ్ళు ఏమన్నారు పరంపర అర్థం కాదు ఇచ్చుట వేరు ఇచ్చుట్లో పరంపర ఏ ఉంటుందని ఒకడు ఇంకొకటికి ఇస్తాడు అంచేతనే సంప్రదాయ సంప్రదా సంప్రప్తి అంటే కూడా అదే ప్రత్యయాలు ఇవన్నీ దాధాతు దాని మీద వచ్చే దాయా అన్నది తద్ధిత ప్రత్యయాన్ని బట్టి వచ్చింది దాధాతు మీద దై ఆ దాయా అవుతుంది ఆయా దేశం దానం అన్నది ల్యుట్ నుంచి వచ్చింది దా అనా దానం ఎప్పుడో అనా కనబడితే ల్యుక్ట్ అది కర్తరి ల్యుట్ట పెట్టుకోవాలి ఇది అక్కడ చేయాలని ఉపసర్గబెడితే ప్రక్తి అవుతుంది సంప్రతి అలా కాబట్టి అర్థం ఇచ్చుట కాబట్టి సంప్రదాయం అంటే ఇచ్చుటని అర్థం జ్ఞానము ఇచ్చి కర్మను సంప్రదాయ కర్మనిస్తే కర్మ సంపప్తి అంటారు జ్ఞానములు ఇచ్చినప్పుడు సంప్రదాయము అని అంటారు మంచిది అదంతా డైక్రషణ తండ్రి చేతను అనుశాసించబడినాడు అనుశిష్ట ఓకే ఈ శాస్త్ర ధాతువు కొంచెం కఠినమైన ధాతువు ఓకే మీరు జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఆ శాస్త్ర కష్ట శిస్ట్ శాస్తి శిష్ట అని అవుతుంది సో అనుశిష్ట అనుశాసనం చేయబడిన వాడు అంటే అనుశాసనము అంటే ఉపదేశము ఏష ఉపదేశ ఏ తదనుశాసనం అదే తండ్రి చేత కొడుకు ఈ విధముగా ఉపదేశం చేయబట్టారు అహం బ్రహ్మ అహం యజ్ఞ అలాగా అహం బ్రహ్మ అహం యజ్ఞ ం బ్రహ్మ త్వం యజ్ఞ అక్కడ మంత్రం అది నేను వేదము నేను యజ్ఞము నీవు వేదము నీవు యజ్ఞము దేర్థం కదా తెలుసిన నేను వేదమును అధ్యయనం చేశాను నేను యజ్ఞమును అనుష్ఠించినాను నీవు వేదమును అధ్యయనం చేయను నీవు యజ్ఞమును అనుష్ఠించను దాంట్లో తను చేయనివి చేయమని కూడా చెప్పడం ఉంటుంది ఆ విధంగా ఈ విధముగా ప్రతిపద్ధత అంటే పొందుతున్నాడు అంటే కొడుకు తండ్రి ఈ అప్పగింతలను పొందుతున్నాడు పెళ్ళిళ్లలో అప్పగింతలనే కార్యక్రమం అంటున్నారు ఎప్పుడైనా చూసారని అప్పగింతలు అంటారు అంటే ఆ పిల్లని వీడికి అప్పజెప్తారు అలాగంటే అప్పగింతనేది కోతండి కొడుకు అప్ప చెప్తున్నాడు మళ్ళీ మంత్రంగా వచ్చేయండి అథాస్యాయం ఇతర ఆత్మా కృతకృత్యయోగత ప్రైతి సరే ఈ అథాఖ్యాయం ఈ చిన్న చిన్న పదాలకి జాగ్రత్తగా కానివ్వండి తరువాత అతని కొడుకు వీడు ఇతర కొడుకు ఇతర ఆత్మ చూద్దాం ఈ కొడుకు అనే కొడుకు ఈ కొడుకు అప్పచెప్పేశాడు ఆయన అప్పచెప్పేస్తే ఆ పెద్ద ఆయన ఏమైపోయేది ఇప్పుడు కృతకృత్య చేయాల్సిన పనులన్నీ చేయాల్సిన కర్మలన్నీ చేసేసాడు వయోగత పెద్ద వయసులోకి వచ్చేసాడు కదా ప్రైటీ ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఓకే ఆ తండ్రి అది ఆ తండ్రి పరిస్థితి వీడికే వస్తుంది వీడి కూడా పెరిగి పెద్దవాడై ఈ వ్యవహారం అంతా చేసి మళ్ళీ తన కొడుక్కి అప్పచెప్పేస్తాడు అప్ప చెప్పేసి అప్పచెప్పేసి దేహాన్ని విడిచిపెడతాడు ఓకే అక్కడ అక్కడ పదాలని చూసి చెప్తున్నాను నేను మీకు సరే దేహాన్ని విడిచిపెట్టి ఏమవుంటాడు సహ ఇత్రజన్నేవాదశ తృతీయం జన్మ అంటే ఈ కుర్రాడు తండ్రి దగ్గర నుంచి కర్మల్ని పొందాడు పెరిగి పెద్దవాడై మళ్ళీ వీడు పెళ్ళాడాడు వీడు పిల్లల్ని కన్నాడు ఆ పిల్లాడికి ఈ కర్మల్ని అప్పచెప్పాడు పోయాడు వాడే ఆ పుట్టిన తండ్రి గర్భంలో రేటో రూపంగా ఉన్నాడు ప్రథమ జన్మ తల్లి గర్భంలో ఉన్నాడు ద్వితి పుట్టాడు ద్వితి జన్మ ఇప్పుడు చేసిపోతున్నాడు వాడే తిరిగి పెద్దవాడే తన కప్ప చెప్పాడు తన తండ్రి నుంచి తీసుకున్నాడు తన కూడా కప్ప చెప్పాడు పోయాడు పోయి పోయి అక్కడ పుట్టాడు అది తిరిగి నేను చెప్పిన దాంట్లో తేడా పాడాల ఉన్నట్లయితే కవర్ చేసుకొస్తారు ఓకే మీరు నా ముక్కు కొట్టుకోకండి నేనేదో మంత్రం చూసి ఉద్యోగం చేస్తాను అవకాశ భాష్యకారులు మనం దాడిలో పెట్టడానికే ఉన్నారు మనం తప్పు చేసినప్పుడల్లా కరెక్ట్ చేయడానికే ఉన్నారు ఆయన అత అనంతరం తర్వాత అనంతరం అంటే పుత్రేని నివేశ్య ఆత్మనోభారం అదే అండి తన బరువును పుత్రుని ఎందు అట్టి ఉంచి అట్టె ట్రాన్స్ఫర్ చేసి తరువాత ఓకే అస్యాలు ఉన్నాయి అస్య పుత్రస్య పితర అయం ఎత్మా మరి ఆ షష్ఠికి ప్రథమానికి అర్థం చెప్పాలంటే అక్కడ కష్టం అస్య అయం అయం అంటే వీడు వీడు తృతీయ జన్మ ఎవడు ద్వితీయ జన్మ గురించి మాట్లాడామో వాడికే తృతీయ జన్మ గురించి చెప్పాలి వీడు అంటే వీడి ఇప్పుడు ఏమయ్యడు పిత్రాత్మయ్యాడు ఇంతకు ముందు ఎలా ఉంది వాడు పుత్రాత్మగా ఉన్నవాడు కాస్త ఇప్పుడు ఏమయ్యాడు పితృ ఆత్మ పితృ ఆత్మ సంధి చేసే కోడికి పిత్రాత్మయ్యాడు అయం పిత్రాత్మ వీడు ఇతరుడు ది అదర్ ఎవడికి ఇతరుడు అస్య ఇతర అస్య అంటే ఆ తండ్రికి ఇతరుడు ఆ తండ్రి కూడా ఆత్మే కదా ది అధర్ ఆత్మ ది అధరాత్మ టు హోమ్ టు ది ఫాదర్ ఆత్మ కాబట్టి ఇటు పుత్రాత్మగా ఉన్నవాడు కాస్త పిత్రాత్మ అయినాడు ఓకే అస్య పుత్రస్య ఇతర తను ఏ పుత్రుడికైతే భారాన్ని అప్పజెప్పాడో ఆ పుత్రుని దృష్ట్యా ఆ పుత్రుడు నాకు వీడి ఇతరుడైనాడు అంటే అర్థం ఏంటండి అయ్యం ఎస్ పిత్రాత్మ అని అర్థం ఈ ఏ పితృ ఆత్మగలడు వీడు కృతపురుచ్యుడైనా అంటే ఈ భారాన్ని అప్ప చెప్పే వరకు కృతపురుచుడు కాదు తను చేయాల్సిన కర్మల్ని కొడుకప్ప చెప్పేశాను కదా అమ్మాయ నేను ఇంక చచ్చిపోతాను అని కృత కుర్చుడు నేను చేయాల్సిన కర్మలన్నిటిని చేసేసాను కొడుకప్ప చెప్పేశాను ఇక్కడ కృత కృత్యుడు అంటే ఆత్మజ్ఞానం దగ్గర కృతకృత్యుడు కాదు రుణాలు మూడు వాటి నుండి బయటపడ్డాడు వేదము వీడికి కొంతమంది అన్నారు వేదం బ్రాహ్మణులకి ఏదో ఉద్ధరించింది మిగతా వాళ్ళని అంటే ఒక ఆ ఉద్ధరింపైదో మీరే పుచ్చుకుంటారు బాబు నడు మిరక్ కొట్టి పెట్టింది ఉద్ధారం ఇవ్వలేదు ఉట్టినప్పటి నుంచి చర్చీ వరకు ఆఖరికి చర్చి ముందు కూడా కర్మ నొప్పలేపడం లేకపోతే మీకు అంత ఉత్సాహంగా ఉంటే అదంతా మీరు పుచ్చుకోండి బాగుంది మీ ఈ కర్మల మీరు పుచ్చుకోండి అన్నాడు ఒక ఐద ఒళ్ళు పండిపోయి అంటే ఏమిటి మీరు కనుక ఏదైనా ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యారనుకోండి దాని రూల్స్ అన్నీ మీ పడతాయి అలాగే బ్రాహ్మణ అని పేరు పెట్టుకునేప్పటికీ ఇవన్నీ వచ్చి పడతాయి నా వర్ణాన వర్ణాశ్రమాచార ధర్మా అన్నట్లయితే మీరు ఫ్రీ అయిపోతారు మంచిది సో ఈ పిత్రాత్మ కృతకృత్యర్తవ్యాత్ రుణత్రయాత్ విముక్త కృత కర్తవ్యత్యర్థ మూడు రుణములు ఇప్పుడుతోనే మూడు రుణములు దేవతలకు రుణం యజ్ఞము ద్వారా ఋషులకు రుణం వేదమును అధ్యయనము చేయట ద్వారా పితృదేవతలకు రుణము సంతానము అనట ద్వారా మూడు రుణాలు వడికి తీరిపోయాయి ఎందుకని కొడుకును కన్నాడుగా ఒక రుణం పోయింది తను యజ్ఞం చేశాడు చేయాల్సిన యజ్ఞాన్ని కొడుకప్ప చెప్పాడు ఇంకో రుణం పోయింది తను వేదం చదువుకుని ఇంకా చదవాల్సింది చెప్పినాడు మూడు రుణాలు పూర్తి చేసేశాడు కొరట వయోగత చూడండి తప్రతయాంతాన్ని రెండవ పెట్టకూడదు సమాస ప్రకరణంలో నిష్ట అని సూత్రం ఒకటి ఉంది నిష్ట అంటే ప్రత్యయ గ్రహణమైన తదంత గ్రహణం ప్రత్యేకం తీసినప్పుడు అంటే నిష్ఠాంత శబ్దము అర్థం నిష్టాంత శబ్దము అనకు ఉపసర్జన సముజ్ఞం నిష్టాంతం ఉపసర్జన సముజ్ఞం సార్ అని చేతున్నాయి ఎప్పుడు అది ముందు రావాలి అది వెనక రాకూడదు కృత కృత్య అని రావాలి తప్ప కృత్యకృత అనుకూడదు ఓకే భూత అన్నీ ముందు రావాలి కానీ వయోగతాలు రివర్స్ అయింది అది ప్రయోగం మనం చేసే ప్రయోగం ఎలా ఉండాలి గత వయాహ మరి వ్యాకరణం తెలియకపోతే భవిష్యకాలు అలా ఎందుకు రా అర్థం కాదు జీర్ణ సయస్సు అయిపోయిందంటే అర్థం ఏంటండి జీర్ణం అయిపోయినాడు శరీరంతో కూడా శిథిలం అయిపోయింది ఈ సంసారం అంటే పుట్టిన కొన్నాడు చచ్చిపోయాడు అప్పుడే పుట్టిన కొన్నాడు పెరగడం అయిపోయింది చౌదాక వచ్చేసింది పోయినాడు ఇత అస్మాత్ ప్రజన్నేవా శరీరం పరిత్యజన్నేవా నన్ను అడుగుతూ ఉంటాను సక్స్పో ఏమంటారు ఇంకా ఏమైనా అడుగుతాడు ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంకో దేహానికి వెళ్ళాలి అన్నింటికీ సమాధానాలు ఉన్నాయని అంటే వేదంలో చెప్పింది ఉండి మనని దృష్మ సో వాడు ఇక్కడి నుంచి ఇక అంటే అస్మాత్ దేహ ఈ దేహం నుంచి ప్రయాణం కట్టేట అంటే దేహం నుంచి ప్రయాణం కట్టడం అంటే ఏంటండి అంటే శరీరాన్ని విడిచిపెడుతూనే పరిత్యజన్నేలా ఈ శరీరాన్ని విడిచిపెడుతూనే ఇంకో శరీరాన్ని పట్టుకుంటారు దానికి దృష్టాంతం తృణజలు కాదివత్ దేహాంతరముపాదాన కర్మచితం కర్మచితం దేహాంతరం ఉండి కర్మచం దేహాంతర ముతదాన వీడు ఈ దేహాన్ని విడిచిపెడుతోనే గడ్డి పురుగు వలే గడ్డి పురుగు ఆది శబ్దం చేయదు అలాంటిది ఇంకేదైనా మీరు పెట్టుకోండి జలగా కూడా పెట్టుకోవచ్చు గెడ్డి పురుగు హైడ్రా అనేది ఎప్పుడైనా బయాలజీలో చదివారా అది ఎలా ఉంటుంది ఇంత పొడుగు పొడుగు ఉంటుంది ఇంత పొడుగు ఉంటుంది ఈ గడ్డి పోస మీద ఉంటుంది ఇలా ఉంటుంది అది వెళ్ళే ఆ ముందున్న గడ్డి పోసను పట్టుకుంటుంది ఇప్పుడు ఈ పోస ఆ పోస రెండు పోసల ఇలా పెడుతుంది ఎకాల పోసలు వీళ్ళు పెట్టేస్తుంది అంటే ఈ దేహంలో ఉండగానే తరువాత దేహాన్ని వీడు భావన చేత సంపాదించుకుంటాడు భావనలో తయారవుతుంది ఇప్పుడు మీరు బస్సు ఎక్కేప్పుడే విజయవాడలో దిగగానే ఏం చేయాలి ఏం ఆలోచించుకుంటారు హైదరాబాద్లో ఉండగానే మీ మనస్సు ఎక్కడికి వెళ్ళింది విజయవాడ వెళ్ళింది అలాగే ఈ దేహంలో ఉండగానే వీడి మనస్సు భావన ఇంకో దేహంలో గడిపోతుంటుంది గడ్డి గడ్డి పురుగు అప్పుడు ఈ వెనకాల దేహాన్ని విడిచిపెట్టేసి కొత్త దేహంలో పడిపోతారు కాబట్టి ఎన్ని రోజులు పట్టింది ఈ దేహం నుంచి దేహానికి టైం ఏవట్లేదు ఈ దేహంలో ఉండగానే ఇంకో దేహాన్ని పట్టేసుకుంది టైం పట్టలేదు ఓన్లీ టైం ఏదో కొంత టైం ఇవ్వండి గ్యాప్ ఈ నెవర్ నో త్రీ డేస్ మూడు రోజులనే ఉంది కదండి పై పక్షిని అని ఏదో అంటారు కాబట్టి బాగా కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం టైం ఇవ్వండి లెవెన్ డేస్ డేస్ కూడా ఉంది నన్ను ఎవరో అడిగారు టైం లేదు ఎన్ని మూడు రోజులు చేయడం చెప్పారు లేదా టైం ఫుల్ టైం డెలివరీ వేసుకోండి ఆ ఇంకో దేహాన్ని పొక్కుంటాడు దగ్గరికి తెచ్చుకుంటాడు ఉపాదాన ఇంకో దేహం ఎలా నిర్ధారితమవుతుందండి కర్మ చితము కర్మ చేత ప్రోగు చేయబడినది చితము అంటే ప్రోగు చేయబడినది చీ చేయనే దాతం కర్మల్లో చేత పోసుకున్న దేహము కొట్టుకుంటాడు తదశ్వా ప్రతిపత్వ్యం తృతీయం జన్మ ఆ జన్మను వీడు పొందుతాడు ఆ జన్మంటే అది ఏమిటి జన్మ ఈ దేహంలో ఈ దేహంలో మరణించాకా పొందే జన్మ అది వీడికి మూడవ జన్మ అది మంత్రం తర్వాత అనంతరం మీద కొంత చర్చో రూపేణ ప్రథమం జన్మ సంసర రేటో రూపేణ ప్రథమం జన్మ ఈ సంసారించే సంసరించేవాడు అంటే ఈ సంసార చక్రంలో తిరుగాడే జీవుడు ఉన్నాడు వీడు మొదటి జన్మ రేటో రూపంగా ఎక్కడి నుంచి పుట్టాడు మొదటి జన్మ పితుష్టకాష తండ్రి యొక్క అవయవముల నుండి సారమంతా చుచ్చుకుని రేతో రూపంగా అది ప్రథమం జన్మ అంటే జరిగిన కథని ఆయన సంగ్రహం చేసి చెప్తున్నారు ఓకే తస్యవ కుమారూపేణ మాతృద్వితీయం జన్మ వాడికే అజీవుడికే కుమార రూపముగా తల్లి నుండి మాతు రెండవ జన్మ చెప్పబడింది తస్యవకృతి ఏ జన్మని వర్తం ఏర్పాటు నేను పొరపాటు చెప్పాను ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఇంకొక్కసారి రీలోడ్ చేసుకోవాలి మీరు రీ రీహ్యాష్ చేసుకోండి ఇంతవరకు చెప్పింది ఈ కుమారుడే పెరిగి పెద్దవాడై చచ్చిపోయాడని చెప్పారు నేను అలా చెప్పకూడదు వీడి తండ్రి పెరిగి పెద్దవాడై వీడికి అప్పచెప్పి చెప్పబడి ఓకే వీడికి అప్పి నేనేమని చెప్పాను ఈ కుమారుడు తండ్రి పోయాడు వీడు పెద్దవాడైపోయాడు వెళ్ళాడాడు ఇంకో పిల్లాడికి అన్నాడు ఆ పిల్లాడికి అప్ప చెప్పి అలా అనుకున్నాను అక్కడ చూస్తే అయం ఈ అయములు అస్యాలు ఎవడి గురించి చెప్తున్నాడో అతని నేను అలా అనుకున్నాను ఇప్పుడు గమనించాల్సింది ఏమిటంటే వీడు కుమారుడే వీడు పెరిగి పెద్దవాడైనాడు తను మళ్ళీ ఓ వివాహం చేసుకుని కర్మలు చేసేంత సమర్థుడైనాడు తండ్రి పాపం పెద్ద ఆయన ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది వాడి వీడికి పిలిచి అప్ప చెప్పాడు తండ్రి పోయాడు ఆ పోయిన తండ్రి ఇంకోటి వరుగుతాడు అది ఆ పోయిన తండ్రి యొక్క జన్మ తప్ప వీడికి జన్మలా అవుతుంది వీడికి రెండు జన్మలు చెప్పి తండ్రి పోయిన తండ్రికి చెప్పిన జన్మ మూడవ జన్మ చెప్తే ఇక్కడ మూడన్నలు ఎక్కడ కుదుతుందండి ఎందుకంటే ఆ మూడు సోకాళ్ళు మూడో జన్మ ఎవడిది వీడిది కాదు వీడి తండ్రిది వీడివి రెండు జన్మలు ఎక్కడ లెక్కండి అంటావేమో ఆ తండ్రి జన్మను కూడా వీడి జన్మగానే లెక్క పెట్టుకోవాలి అజెల్లగా అంటే ఆ తండ్రి యొక్క ఆత్మే కదీ ఆత్మ అంటే అభేదమే కాబట్టి ఆ తండ్రి జన్మని కూడా తండ్రి మరణించాక పొందబోయే జన్మని వీడు పొందే జన్మగానే లెక్క పెట్టి తృతీయం జన్మ అన్నాడు ఇప్పుడు తెలిసిందా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళండి ఒక్కసారి అత అనంతరం అది నేను చదువుతా మీరు చూడండి ఆ తర్వాత పుత్రే నివేశి ఆత్మనోభం పుత్రుడేందు తన బరువుని నివేశించాడు వీడు ఇతరుడు ఇతరుడు అంటే ఎవరు ఈ పుత్రుడు కంటే ఇతరుడు పుత్రుడు నాకు ఇతరుడు అంటే తండ్రి అనమాట పిత్రాత్మ ఐఎంఎఫ్ పిత్రాత్మ అది కరెక్ట్ నేను అక్కడ కరెక్ట్గా చెప్పలేదు ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నా ఈ తండ్రి ఆత్మ కృత పురుషుడై మరణించినాడు ఆయన గడ్డి పురుగుగానే ఇంకో దేహాన్ని తాను సంపాదించుకున్న దేహాన్ని పొందాడు అని కథ ఇప్పుడు తెలిసిందండి మరి ఆ జన్మ వీడి జన్మ ఎలా అవుతుందండి తస్య వాడికే మూడో జన్మ చెప్పద్దు ప్రథమ జన్మ రెండో జన్మ ఏ జీవుడికి చెప్పారో వాడికే మూడో జన్మను చెప్పవలసి ఉండగా ప్రయత అస పితున్మ తృతీయమితి కథముచ్యతే ప్రయత అంటే ప్రయన్ షష్ఠీ యకవచనం పచన్ పచత ప్రయాణము చేయున్న అంటే మరణిస్తున్న ఆ తండ్రికి ఏ జన్మ వచ్చిందో దానిని మూడెళ్ళు లెక్క పెడతారేంటి వాడి జన్మని వీడికి మూడెలవుతున్నది అని ప్రశ్న దోషారోపణ తెలిసిందా అంచేతనే నలుగు దగ్గర మొదలైంది నలుగు దగ్గర మొదలైంది పూర్వపక్షం మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమవు నేను నేను మిస్టేక్ చేశాను కాబట్టి కవర్ చేసినందుకు ఇంకోసారి చెప్తున్నాను నేను నేను ఆయన చూసిన సపోజ్ చూసే మిస్టేక్ అంటే నేను ఇవన్నీ కంటస్థం చేసి పెట్టుకోలేదు కదా ఐదినేయం పాఠం చెప్పి ఇరవై మధ్య చూడలేదు ఏదో చెప్పేయగలుగుతాం లేని అనుకుని అంత పెద్ద ప్రిపరేషన్ లేకుండా తయారయ్యాను దాంతో మిస్టేక్ చేశాను దాన్ని ఎప్పుడు సవరించుకుంటున్నా చూడండి తండ్రి గర్భం తండ్రి శరీరంలో రేతస్ అన్నారు మొదటి జన్మ తల్లి గర్భంలో రెండో జన్మ పుత్రుడు రూపంగా పుట్టాడు రెండో జన్మ ఆ తండ్రి పోయాడు ఆ పోయి ఇంకెక్కడో పుట్టాడు ఆ పోయిన తండ్రి ఇంకెక్కడో పుట్టాడు వీడికి మూడో జన్మ ఏదో అవుతుందండి వాడికి ఏదో అవుతుంది తప్ప అని ప్రశ్న నై సదోష ఇది తప్పేమీ కాదు ఎందుకని పితాపుత్రమీయ వివక్ష ఆత్మా ఎస్ సహా ఏకాత్మ ఏకాత్మనోభావకాత్మ్యం ఆ తండ్రి యొక్క ఆత్మ ఈ కొడుకు ఆత్మ ఒక్కటే అని చెప్పుట శృతి యొక్క అభిప్రాయం అంటే తండ్రి యొక్క జన్మను కొడుకు జన్మగానే శృతి వర్ణించి మూడో జన్మగా చేసి పెట్టింది సోపి పుత్ర స్మపుత్రే భాగం నిధాయా ఇత ప్రయన్నేవామజ్జాయతే యథాపిత ఈ పుత్రుడు మాత్రమే ఇక్కడ ఉండిపోతాడా విడు పెరిగి పెద్ద పెద్దవాడవుతాడు మళ్ళీ పెళ్లి చేసుకుని తన భార్య ఇంకో పుత్రుణ్ణి కానీ వీడు పోతాడు పోతే మళ్ళీ వీడు ఇంకో చోట కొడతాడు వీడి తండ్రి వీడు కొడతాడు మొత్తానికి ఆ తృతీయ జన్మ తండ్రి జన్మని వీడి జన్మగా లెక్క పెట్టినప్పటికీ వీడికి కూడా అటువంటి జన్మే రాబోతుంది త్రోక్ ఇతర ఉతరత్ర అన్యత్ర పితరి ఉతర్రా అవి ఉ అంటే వీడి తండ్రి విషయంలో చెప్పిన జన్మ వీడి ఎడల కూడా చెప్పినట్లే అయినది ఇన్ ద సెన్స్ ఇది మూడవ జన్మ ఇక్కడ రెండు రకాలుగా చెప్పారు శంకర్ ఒకటి తండ్రికి కొడుక్కి అభేదం కనుక తండ్రికి వేసిన వచ్చిన జన్మ కొడుక్కు వచ్చినట్టుగా చెప్పేసి మూడని లెక్క పెట్టేయచ్చు లేదా ఈ కొడుకేమి పెరిగి పెద్దవాడై చచ్చిపోతాడు అప్పుడు ఇంకో జన్మను పొందుతాడు కనుక ఆ మూడవ జన్మ వీడికి ఉన్నది తండ్రి విషయంలో చెప్పిన జన్మ కొడుకుకు కూడా ఉన్నది కనుక ఆ దశంగా కూడా దీన్ని మూడవ జన్మగా మీరు చెప్పుకోవచ్చును పితాపుత్రయో రేఖ ఆత్మత్వాత్మ తండ్రి ఆత్మయే కొడుకు ఆత్మ తండ్రిని దండించిన దారే కొడుకు నడుస్తున్నాడు కాబట్టి తండ్రికి వచ్చేదాన్ని కొడుకు కూడా వస్తుంది ఆ సెన్స్లో అది మూడవ జన్మ తండ్రికి కొడుక్కి అభేదము కనుక తండ్రికి వచ్చిన జన్మనే కొడుకు యొక్క జన్మగా చెప్పేసి మూడవ జన్మ గద్భేను సన్న తదుషిణ పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యేర్ణశ